కథ ఆ మనస్సు కంటే అభ్యంతర ఆ పదం తెచ్చుకోవాలి లేదనకూడదు ఓసారి అంటే మళ్ళీ తెచ్చుకోవాలి ఆంతరము కర్త కర్త అంటే చేసేవాడును నేను అనే ఆ మూలమునందలి ఒక ఫిక్సేషన్ అది ఒక ఫిక్సేషన్ నేను చేసేవాడను అనే ఫిక్సేషన్ ఆ ఫిక్సేషన్ నుంచి చెయ్యాలి అనే ఒక సంకల్పం పొందుతుంది మీకు నేను దృష్టాంతం చెప్తా భార్యాభర్త నిద్రిస్తున్నారు ఏమంటే నిద్రపోతుంటే భార్య వీడు ఉద్యోగస్తుడు ఆమె ఆమె శిక్ష ఎప్పటికీ లేచేస్తుంది వీడు ఏడున్నర దాకా లేవడం ఎందుకంటారు ఎందుకో చెప్పుకుంటారా ఆవిడ ఎందుండే ఏమి సంకల్పిస్తుంది కాఫీ తయారు చేయాలి బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలి అని సంకల్పించి అందుకోసం ఆవిడ అందరాడే నేర్చుకుంది వీడి ఎందు ఉండే బ్రేక్ఫాస్ట్ పలు తోపుకుని స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీసుకుపోవాలి అని సంకల్పిస్తుంది అని చేత లేట్గా నేర్చుకుంది వీడి ఎందుకే కర్త కథ నేట కాబట్టి కర్తను సంకల్పం సంకల్పాన్ని బట్టి ఆ కర్త యొక్క స్వరూప స్వభావం కర్త ఇప్పుడు వంట బ్రాహ్మణుడు ఉన్నాడనుకోండి నేను వంట చేసి వీళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయాలి అని వాడి ఎందుండే కర్త అలా ఉంటాడు అంచేత ఆయన వంట చేసి హడవుల్లో ఉంటారు ఈ పెళ్లి వారందరూ ఖాళీగా కూర్చొని కప్పుడు చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే వీళ్ళందరూ భోక్తలు భోజనం చేయడమే వీళ్ళు చేయాల్సి ఇంటి దగ్గర మళ్ళీ చాకరీ చేసుకుంటారు కానీ ఇక్కడ మటుకు భోక్తలు కాబట్టి సంకల్పము కర్తృత్వం నుంచి వేదంలో ఏం చెప్పారంటే తైత్రీ ఉపనిషత్తులో విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాన్ని తను తె పిచ యజ్ఞాన్ని చేస్తున్నారు యజ్ఞం అవుతుంది ఎవరు చేస్తున్నారు ఈ యజ్ఞం అని అడిగాను పేరు చెప్తే నీకేం తెలిసింది పలానా సుబ్బర్ణ గారు చేస్తున్నారు అండి నీకు వివర్థమై ఉంటే సుబ్బర్ణ గారు ఉండేది మీరు పెట్టుకున్న పేరు లోపల ఒక కర్ట్ ఉన్నాడంట వాళ్ళు చేస్తున్నారు విజ్ఞానం అంటే కర్త విజ్ఞానమయ కోశం అన్నా కర్త ఉన్నా ఒకటేనండి ఇక్కడ కర్త అంటే మనోమయ కోశం నుంచి విజ్ఞానమయ కోశంలోకి వచ్చాం ఓకే కర్త ఉంటాయి ఆ కర్త కంటే అనగా విజ్ఞానమయ కోశము కంటే అభ్యంతర ఆంతరము భోక్త భోక్త అంటే ఆనందమయ కోశం ఆనంద కోశం అనకూడదు ఆనందము కోశము కాదు ఆనందము స్వరూపము ఆనందమయ కోశం ఇప్పుడు పంచదారకి తీయదనము స్వరూపము మైసూరు పాకము యొక్క రూపము కోశము పంచదార మైసూరు పాకము రూపాన్ని పొందింది అంటే కోశము తీయదనము స్వరూపం ఎందుకంటే తీయదనము సర్వత్రా ఉంటుంది అంత మైసూర్ పాపం ఒక్కటే అక్కర్లేదు అన్నింటి ఎందు తీయదనం ఉంటుంది అది స్వరూపం కాబట్టి ఆనందమయ అంటే పర్టికులర్ కాంటెక్స్ ఆఫ్ ప్రెషర్ ప్రెషర్ జాయ్ అనే ఒక కాంటెక్స్ట్ దాన్ని ఆనందమయ కోశము సో అంటే ప్రెషర్ సీకింగ్ అనమాట ప్రెషర్ సీకర్ ప్రెషర్ సీకర్ వాడు భోగతా సీకర్ ఆఫ్ ప్లెషర్స్ కొన్ని జనాలని చూడండి అందరూ కూడా ప్లెషర్ సీకర్స్ ప్లెషర్ని సీక్ చేస్తూ ఉంటారు ఎప్పుడు ప్లెషర్ జాయ్ ఆ భోగము భోగాన్ని కోరుకుంటూ ఉంటారు ఆ భోగం ఎలా ఉంటుంది భోగము యొక్క లక్షణం ఏమని సపోజ్ మీరు మీరు డైమండ్ రింగ్ని కోరుకున్నారనుకోండి ఎందుకు డైమండ్ రింగ్ మీకు ఎందుకు కావాలి అంటే భోగము రెడీ వెర్ ఇస్ జాయ్ అట్ ఓకే సడన్గా మీరు కొంత డబ్బు వాడికి ఇచ్చి డైమండ్ రింగ్ పెట్టుకునుకుంటారు వేరుకు పెట్టుకుంటారు పెట్టుకుని ఎంతసేపు చూసుకుంటారు ఇప్పుడు ఏది కోరి చాలా డబ్బు ఖర్చు పెట్టి ప్రేమించి సంపాదించినటువంటి డైమండ్ రింగ్ కదా ఎంతసేపు చూస్తారు దాన్ని ఎంతసేపు చూస్తారు మీరు అంతలా ప్రేమించిన డైమండ్ రింగ్ను అలా అదే చూస్తూ కూర్చోండి చూస్తూ కూర్చోండి ఇప్పుడు ప్రియుడు డైమండ్ రింగ్ ఇచ్చాడు ఆవిడ ఇస్తే ఆవిడ దాన్నే చూస్తూ కూర్చోండి అంటే వీడన్నాడు నీకు డైమండ్ రింగ్ అనవసరంగా ఇచ్చాను నువ్వు నన్ను చూస్తావేమో అనుకున్నాను నన్ను చూడడం మానేసి డైమండ్ రింగ్ని చూస్తున్నావు ఏంటి అని కంప్లైంట్ చేస్తాడు చేస్తే సరే ఇక్కడ డైమండ్ రింగ్ డైమండ్ రింగ్ మానేసి అంటే ఆ దేవుడికి నేను ప్రేమతో ఇచ్చిన దేవుడిని ఆ పాల చేయ విధంగా అని అన్నాడు అంటే అప్పుడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నిన్ను చూడమంటావా నిజం చూడమంటావు ఏదో ఒకటే చూడగలుగుతా రెండు చూడలేదు నిన్ను చూడమంటావా నిజం చూడమంటావా అని అడిగేది ఈ కథ కొంచెం స్వామీజీ చెప్పారు నాకు రాష్ట్రం ఇది ఆయన అంటే జనులు వీళ్ళ భోగాలు ఇంత అల్పముగా ఉంటాయి అలా ఉప్పని ఊదితే పోయి ఇట్లా ఉంటుంది డైమండ్ రింగ్ భోగం ఎంతసేపు ఉంటుందండి ఉఫ్ ఆ డైమండ్ రింగ్ మిగులుతుంది అది బోర్డు ఖరీదు పెట్టుకున్నది దాన్ని దాన్ని భద్రం చేసుకోవాలి ఎందుకంటే దాన్ని అపహరించేసేందుకు కాపలా ఉంటారు ఎవరు అపహరిస్తారు జేబు దొంగలు అపహరిస్తారు జేబు దొంగలే కానక్కర్లా ఇంట్లో వాళ్ళే అపహరించేస్తారు ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే ఒక పదేళ్ల తర్వాత నువ్వు ఈ వాటికి పెద్ద పెద్దదారులు అయ్యావు నీకు ఆ బంగారపు ఆభరణాలు అయిన ఎందుకు అయింది మీకెందుకు పిల్లలు పెట్టుకోవాలి కానీ పెద్దవాళ్ళు పెట్టుకోవడం ఈ కబుర్లు వాళ్ళ చెప్పి బెదిపించేసి అయితే బెదిరించి బెలిపించి లేక బెదిరించి అది లాక్కుండా తప్ప అదే బాగుండదా నేను ఇంకా బతుకున్నా కదా కొంతకాలం పెట్టుకుంటానంటే ఏమిటి వైరాగ్యం అంత ఉండాలి ఈ పాటికి అని చెప్పేసి రాత్రి ఒకట ఇంట్లో సో ఉత్తరాదతి ధనభాజీ సర్వత్రైత విహిత రీతి డబ్బు డబ్బు మూట కొట్టు కూర్చున్నాడు ఒక ఆయన డెబ్బై ఏళ్ళు వచ్చాయి ఆ మూటలు ఇప్పుడు అలా పట్టు కూర్చుంటాడు అప్పుడు కొడుకు సూచనగా చెప్తాడు ఎంతకాలం పుట్ట కూర్చుంటారండి ఈ పాటికి రామకృష్ణ అనుకోవాలి కానీ డబ్బు మీరే పట్టు కూర్చుంటారా కిందవాడికి ఇచ్చి చేయాలి ఓకే అయితే ఇచ్చేస్తా అని భా ఎవరినో పిలిచేసి దానం చేసేస్తా అబ్బే అలా కాదు మాకే ఇవ్వాలి అంటే అర్థం ఏంటి డబ్బుని పట్టు కూర్చున్న వాడికి మీకు థ్రెట్ ఎక్కడి నుంచి ఉంటుంది కొడుకు దగ్గర ఉంటుంది థ్రెక్ట్ ఉత్తరాద వాడి దగ్గర నుంచి ఉంటుంది థ్రెక్ట్ అంటే ఏం చేయాలి ఇచ్చేసేయాలి అరే పట్టుకుపోండ్రా ఇచ్చే పట్టుకుంటూ become free like a ్రీ లైక్ బ్లాంక్ అయిపోవాలి బికమ్ ఫ్రీ ఇప్పుడు ఇది నోట్లే మరి ఇది జీవిత సత్యాలు ఇలా ఉంటాయి వెరీ ఇంట్రెస్టింగ్ కాబట్టి తతోభోక్త తతహ తతహ లేదనకూడదు మీరు తెచ్చుకోవాలి అంతకంటే అభ్యంతర అంతరము గుహ ఆత్మచైతన్యం గుహ అంటే ఆత్మచైతన్యం Guha Sa అంటారంటే ఆత్మ గుహ సా అట్టి పరంపర ఒకదాంటే మరి ఒకటి అంతరము పదము సూక్ష్మము మంచి శ్లోకం దేహాభ్యంతరణస్ అభ్యంతరో అభ్యంతరం మన తర్త భోక్త గుహా సేయ పరంపరాస్వేటి గురి దట్ ఇస్ యువర్గో and what is see and the, i am i am is real i am is the goal real i am goal enapudu ve emiti daare undi i am is the way. so be the i am so that you reach the ante mara i am ade manake kavalsindi ishwaru paramaatmakada yaam emiti అంటే చూడండి మీకు నేను ఆ దృష్టాంతం చెప్తా తరంగములు ఆ సెల్ఫేస్లో భిన్న భిన్నాలుగా ఉంటాయి తరంగము ఇలా సెల్ఫేస్ ఉంటుంది ఎలా తరంగాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ భిన్న భిన్నంగా ఉంటాయి ఈ తరంగం వేరు ఆ వేరు ఆ వేరు ఇది పెద్దది ఇది చిన్నది కానీ వాటి అడుగున భేదం ఉండదు తరంగాల అడుగున ఏముంటుందండి భేదం లేదు సముద్రపు లోతులలో భేదం ఉండదు ఒకే రూపం ఒకే తత్వం ఉంటుంది సముద్రం తరంగాల్లోనే భేదం ఉంటుంది ఈ ద్వైతులు ఉన్నారే వీళ్ళు తరంగాలే సత్యం అనుకునే వాళ్ళకే ద్వైతులు అని ఆ తరంగాల అడుగున భేదం ఉండదు భేదం అంటే ద్వైతం ద్వైతం అంటే భేదం ఉండదు అని తెలుసుకున్న వాళ్ళు వాళ్ళే ద్వైతులు ఇంట్లో విరోధమే ఉండదు అద్వైతులకు విరోధమే ఉంటుంది లోతుల్లో ఉండేవాడికి సరిఫేసు మీద ఉండేవాడికి విరోధమే ఉంటుంది విరోధం ఉండదు సరిఫేసు మీద ఉండేవాడికి లోతెలకు తెలియనే తెలియదు కాబట్టి అవిరోధం నిబోధత అద్వైతములకు దేనితోటి విరోధం ఉండదు అని అద్వైత తత్వము తెలుసుకున్న వాళ్ళు ఎవళ్ళని కాదంట విరోధమే ఉండదు కాదండి దై డోంట్ అబ్జెక్ట్ టు ఎనీథింగ్ దే లవ్ ఎవ్రీథింగ్ ఎందుకంటే దేనితో విరోధం ఉండదు సరే కానీ వాడి లెవెల్లో అది వాడికి సరిపడింది కానీ ఇప్పుడు ఒకసారి పూజ స్వామీజీ చెప్పారు ఇది ఒకసారి ఆయన జుహు బీచ్లో హరే కృష్ణ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళారు అప్పట్లో వెళ్ళేప్పటికీ అక్కడ ఒక ఆయన ఒక ఆయన ఉన్నాడు ఓ భక్తు ఆయన ఉంటాడు ఒక చీఫ్ ఎవడో ఉంటాడు కదా ఏదో దాస్ అని పేరు ఉంటుంది ఏదో పురంధర దాస్ లేకపోతే అంబా ఏదో పేరుతో ఉంటాడు ఆయన మెయిన్ స్వామి అక్కడ ఆయన ఉపన్యాసం చెప్పాడు ఆ ఉపన్యాసం స్వామీజీ కూర్చుని విన్నారు ఆ ఉపన్యాసంలో ఏమని చెప్తాడు జీవుడు దేవుడు భేదమే చెప్తాడు అదైన తర్వాత స్వామీజీని స్వామీజీ మీరేదైనా చెప్పండి అంటే అంటే స్వామీజీ నేనేం చెప్పను చాలా సొంతం భోజనానికి అక్కడ ఉన్నారనమాట అయితే ఇప్పుడు ఇంకా ఉపన్యాసాలు అయిపోయి ఇప్పుడు హరే కృష్ణ జపము ఉంటుంది హరే కృష్ణ నామకీర్తనం ఉంటుంది దానికి మీరు జాయిన్ అవుతారా అని అడిగారు ఆయన అంటే నేను తప్పకుండా జాయిన్ అవుతాను నేను జాయిన్ అయ్యా ఈయన హరే రామ అనుభూతి ఉంటే వాడు హరే రామ కాదండి హరే కృష్ణ అనే అనుభవం అలాగా సరైతే కొంచెం ఇలా డైరెక్షన్ ఉంటా ఒక్కటిసరు ఊగితే కూడా బాగుంది సార్ అయితే ఊక కాబట్టి వాళ్ళతో పాటు కొంతసేపు ఊగి హరే కృష్ణ మంత్రం జపం చేసి భిక్ష చేసేసి వచ్చేసాను అని చెప్పాను అలా ఉంటారు అద్వైతుడికి విరోధమే ఉండదు అది నో విరోధం నిజానికి నేను పర్సనల్గా హరే కృష్ణ ఉందంటే ఎక్కడైనా వెరీ హ్యాపీ ఎందుకంటే నేను బ్రెజిల్ వెళ్ళా భోజనానికి కష్టం ఉండేది భోజనం సరిగ్గా దొరకదు ఎవరో అన్నారు ఇక్కడ హరేకృష్ణ ఉందన్నారు సరైతే పదవి అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తే వాళ్ళ క్యాంటీన్కి పేరేదో తెలిసిన గోవింద క్యాంటీన్కి గోవింద అని పేరు దాంట్లో వెజిటేరియన్ ఫుడ్డే ఉంటుంది మనకింకా బెంగా లేదు స్వీట్లు కూడా ఉంటాయి కాబట్టి కడుపు నిండా భోజనం చేసొచ్చాం అలాగే నేను సిడ్నీ వెళ్ళా ఆస్ట్రేలియా అక్కడిగా ఉంది సరైన భోజనం లేదు ఏమన్నా ఇక్కడ ఏదైనా హరే కృష్ణ ఉందా అన్నారు ఉందండి కానీ ట్వంటీ మినిట్స్ కొడుతుందండి పదండి ట్వంటీ మినిట్స్ అయినా సమయం వెళ్ళ వెళ్ళి భోజనం చేసొచ్చు కాబట్టి అవిరోధం విబోధత కానీ వాళ్ళ యొక్క ఐడియాస్ ఉన్నాయి చూసారా అవి టోటల్లీ రిప్రహెన్సిబుల్ ఎంటైర్లీ అన్యాక్సెప్టల్ వాళ్ళ ఐడియాస్ మనకు కీర్తనకు అభ్యంతరం లేదు నామానికి అభ్యంతరం లేదు తప్ప భోజనానికి అభ్యంతరం లేదు ఇది రైతులు అలాగే ఉంటారు సో మీరు ఒకటే గమనించాలి బాహ్యంలో దేహము తరంగం దేహము అంటే ఇట్స్ వేవ్ వేవ్ ఎలా ఉంటుంది అక్కడెక్కడో బిగిన్ అవుతుంది అలా వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళే వెళ్ళదు వెళ్ళినట్లు కనపడుతుంది కొని వెళ్ళిందని అనుకోండి ప్రస్తుతాన్ని ఇప్పుడు మళ్ళీ ఆ ఫిజిక్స్లో అవి వెళ్ళద్దు అలా వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి ఎండ్ అవు బాడీ ఈజ్ అే కాబట్టి నీకు బాడీ లెవెల్లో భేదాలు ఉంటాయి ప్రాణము మనహ భేదాలు ఉంటాయి భోగాలు కర్తృత్వాలు భేదాలు ఉంటాయి తప్ప ఆంతరంలో భేదం ఉండదు అట్లైతేనే మంచి శ్లోకము తరువాత నామేహము పమ్య నిద్రదాంతవస్తుషు మా భూదాత్మత్వమన్యస్థు నశ్చిదనుభూయతే ఇది మంచి పూర్వపక్షం నను అన్నాడంటే పూర్వపక్షం ఓ పూర్ణపక్షం వేశాడు ఏమనంటే ఏమండి దేహము అనుభవానికి వస్తోంది కానీ అది ఆత్మ కాదు కోశము ఓకే ప్రాణము అనుభవానికి వస్తోందిగా ప్రాణశక్తి అనుభవానికి వస్తుంది ఆకలి అనుభవానికి వస్తుందంటే అర్థం ఏంటి ప్రాణము అనుభవానికి వస్తుందనే అర్థము ప్రాణము అనుభవానికి వస్తోంది గుణాత్మ కాదు మనస్సు అనుభవానికి వస్తోంది అది ఆత్మ కాదు బుద్ధి అనుభవానికి వస్తోంది కర్తృత్వం బుద్ధి అంటే కర్త అది ఆత్మ కాదు ఆనందమయము అంటే భోక్త అనుభవానికి వస్తుంది అది ఆత్మ కాదు ఇంకైతే ఆత్మ లేదు ఎందుకంటే మరి అదే అనుభవానికి రావటం లేదు అలాగే పూర్వపక్షం లేదు మంచి పూర్వపక్షం ఇప్పుడు అర్థమైందంటే పూర్వపక్షం ఇప్పుడు మనం ఏం చేశామంటే దేహము నువ్వు కాదు ప్రాణము నువ్వు కాదు మనసు నువ్వు కాదు కర్త నువ్వు కాదు భోక్త నువ్వు కాదు సరేనాయ్యా ఇవేమీ నేను కాదు మాకు ఈ ఐదే అనుభవానికి వస్తున్నాయి ఈ ఐదు కాదు నువ్వు నేనే ఉంది ఏమీ లేదు హృరక్తి శూన్యం ఏమీ లేదు ఇదే నీవు చెప్పి పాఠం ఆత్మ లేదని పాఠం వచ్చిందన్నమాట అని ప్రశ్న నను దేహముపక్రమ్య నిద్రనందాంత వస్తు మా భూదాత్మత్వమన్యస్ కష్టిదనుభూయే నూ మరైతే అంటే పూర్వక్షం అనమాట ప్రశ్న చేస్తున్నాడనమాట మరైతే అన్నాకంటే ఒక ప్రశ్న వేరణ దేహం ఉపక్రమ్య దేహముతో మొదలుపెట్టి నిద్రానందాంతవస్తు నిద్రయందలి ఆనందముతో అంతమయ్యే సత్వములయందు ఆత్మవం ఆత్మయై ముందు మా భూత్ లేకపోతే లేకపోవచ్చును మీరు చెప్పేది అది కదా ఏమని దేహంతో మొదలు పెట్టండి మొదలుపెట్టాము దేహము ఆత్మయ కాదు సరే ఒప్పుకున్నాము మా భూత్ సరే కానివ్వండి ఒప్పుకున్నాము దేహం లోపలే ఉంది ప్రాణము ఆత్మ కాదు ఒప్పుకున్నాము ప్రాణం లోపలే ఉంది మనస్సు ఆత్మ కాదు ఒప్పుకున్నాము దానికంటే లోపల లోపలంటే ఆంతరము భో కర్తృత్వము అది కూడా ఆత్మ కాదా ఏమి అది ఆత్మ కాదు సరే ప్రస్తుతానికి ఒప్పుకున్నావు అది ఆత్మ కాదంటే ఒప్పుకోరు వీళ్ళు మీమాంసకులు వాళ్ళు వాడు పూర్తి చేసుకుంటున్నాడు నువ్వు కర్తవ్య వాడు ఏమంటాడు ఇప్పుడు పూర్తి చేసుకుంటున్నాడు నువ్వు కర్తవ్య కాదు వాడు అంతకుముందే ఏం చేశాడు ఆగమనం చేసి ప్రాణాయామం చేసి ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేసి సంకల్పం చేసుకున్నాడు ఏమని అహం శర్మ అని పేరు పెట్టి మమ ఉపాస్త అహం మమ్మ రెండూ చెప్తాడు అహం అంటే కర్తాను మమ అంటే భోక్తాను ఉపాస్త దుక్ష ద్వారా శ్రీ పరమేశ్వరు ఇత్యర్థం వ్రతం కరిష్యే అని చెప్తాడు కూడా పెరిగాలి మరి వాడిని పట్టుకుని నువ్వు కర్త కాదు అంటే వాడికి ఎలా ఉంటుంది అని చేతనే మన వేదాంతాన్ని దేవాలయాల్లోకి పట్టుకెళ్ళకూడదు మన వేదాంతం అక్కడికి పట్టుకెళ్ళి వాళ్ళతో విరోహం వస్తుంది మీకు నేను నా అనుభవం చెప్తున్నా మీరు బరువులో అనుకోకండి నేను చికాగో వెళ్ళా నేను ఇంకా మన అనుభవం ఉంటే ఇలాంటివి ఎవరు ఏదో షో ఆఫ్ అని అనుకోద్దు ప్లీజ్ అండర్స్టాండ్ చికాగో వెళ్ళా చికాగో వెళ్ళి వచ్చాను ఉన్నాను వాపసు వచ్చాను స్వామీజీ ఉన్నారు ఆశ్రమంలో వెళ్ళి పదాలని అన్నం పెడితే అయ్యేమో ఎక్కడికో యాత్ర చేసి వచ్చినట్టున్నావు ఎక్కడికి వెళ్ళేవేమిటి అని అడిగారు అయితే చికాగో వెళ్ళి వచ్చాను ఆయనకి తెలియదు ఏమీ లేదు ఆయన మొత్తం ఈ ప్రపంచం అంతా ఎదుగునా చికాగోనా ఎవరు వీళ్ళ అవును ఏం చేసావంటే క్లాసెస్ చెప్పాను క్లాసెస్ ఏమి ఉంటాయి కదా ఎక్కడ చెప్పామంటే విష్ణు శివా విష్ణు టెంపుల్ ఉంది శివా విష్ణు టెంపుల్ అని చెప్పారు అంటే ఆయన అన్నారు అంటే వాళ్ళు హాలు అద్దె సేవ్ చేసుకున్నారనమాట నువ్వు కత్తటి వాడేవి కనుక హాలు అద్దె సేవ్ చేసుకుని టెంపుల్లో పెట్టాను అనమాట నేను మీకు ఒక సలహా చెప్తున్నా ఎప్పుడు టెంపుల్లో క్లాసెస్ చెప్పకు ఎందుకంటే టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వర్క్షిప్ నువ్వేమో అక్కడికి వెళ్ళి ఆత్మకర్త కాదని చెప్పుకుంటావు ఏం చెప్పావు ఆత్మబోధ చెప్పాడు ఆత్మకర్త కాదని చెప్పాడా అని చెప్పాను మరి ఎక్కడ చెప్పావు ఆత్మకర్త కాదని టెంపుల్లో చెప్పాడు టెంపుల్ అంటే ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్ కాబట్టి ఎప్పుడు టెంపుల్లో చెప్పకు హాలు అద్దీకి తీసుకుంటేనే క్లాస్లో చెప్పు హాలు దేహ అదే హాల్ హాలు డబ్బులు సేల్ చేసేసుకుందామని దట్ ఈజ్ హౌ హీ సెట్ అండ్ ఆయన చెప్పిన దాన్ని ఈనే గివెన్ సెన్ ఈ గివెన్ సిచ్యువేషన్ మీరు ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ ఉంటే టెంపుల్లో చెప్పచ్చు తప్పేమీ కాదు కానీ ద స్పిరిట్ ఆఫ్ వాట్ హీ సెట్ వీ హ్యావ్ టు అంటర్స్టాండ్ ఎందుకంటే అక్కడికి వెళ్ళి కర్త కాదు నువ్వు భోక్త కాదు నువ్వు అంటే అది అయితే జస్ట్ రిజల్ట్ విజన్ విత్ వాట్ ఈస్ గోయింగ్ గా అని అంచేతనే ఈ క్లబ్బులు వాటి దోలికి వెళ్ళకూడదు ఎందుకంటే క్లబ్బులోకి వెళ్ళారనుకోండి అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అక్కడ మనం ఎలా ఉంటాం లెక్చర్స్ చెప్పమంటారు వాళ్ళు క్లబ్లో చెప్పంటారు ఆత్మ గురించి చెప్పండి మా దగ్గర క్లబ్బు టోటలీ క్లబ్ సమావేశం ఉంది మీరు ఆత్మ గురించి నో నో కాదండి మేము ఏదో సేవా చేస్తున్నాం మీరు వేరే ఇంకో హాల్లో ఇంకో సందర్భంలో నాట్ యాజ్ క్లబ్ ఇప్పుడు నో ఏదైనా ఒక కాన్ఫరెన్స్ ఉంటే కాన్ఫరెన్స్లో ఏముంటుంది భోజనం అనే వ్యవస్థలు బాగుంటాయి కానీ కాన్ఫరెన్స్లో మీకు ఫోకస్ దేని మీద ఉంటుంది స్టడీ అండ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మీద ఉంటుంది దేట్ ఈజ్ ఓకే అక్కడ కూడా భోజనాలు బాగా పెడతారు ఫైవ్ స్టార్ హోటల్స్లో పెడతారు ఈ కాన్ఫరెన్స్లో కాన్ఫరెన్స్ అన్నీ అలా ఉంటాయి వి ది నాట్ హెల్ప్ ఇట్ మనకు కావాల్సింది మనం తీసుకోవడం మనం బుక్ చేసుకుని బయటపడతాం బట్ వీఆర్ నాట్ అగనెస్ట్ ఎగ్నెస్ వీఆర్ నాట్ అగెనిస్ట్ కాన్ఫరెన్స్ బికాస్ ఇన్ కాన్ఫరెన్స్ It is knowledge. Whereas in a temple, it is worship. It is not knowledge. Therefore, don't go and clash with that. So anyway, it's a digression. So, anyway, it's a digression. Kavate, We don't know the Dehantam Magal Vettemu, Atma Kadannavu, Karta Atma Kadannavu, Bhokta Atma Kadannavu, Bhokta-ke-drishtanthaya-michayarante, Midrara-ananda-anpurna-ru. Ananda-mayo-kosha. Then, you can say, Sangrahan jesem. ఆ సంగ్రహం చేయడంలో ఆనందమయ కోశం యొక్క దేవాలన స్కిప్ అయ్యింది లేకపోతే సడన్గా ఎక్కడికో జంప చేసినట్టు అనిపిస్తుంది సంగ్రహం చేసినప్పుడు కొంత ఉంటుంది కదా సో మీరు మీరు నిద్రలో మీరు ఒక ఆనందానుభవాన్ని పొందుతారు ఆ ఆనందానుభవం అందరికీ సమానంగా ఉంటుంది జ్ఞానికి అజ్ఞానికి కూడా నిద్రగందల ఆనందానుభవం సమానంగా ఉంటుంది ఆ ఆనందం ఎలా ఉంటుంది వచ్చిపోయేదిగా ఉంటుంది వచ్చిపోతుంది కదా నిద్రానందం ఎంతసేపు ఉంటుంది వచ్చిపోతుంది తర్వాత నిద్రానందములో అజ్ఞానం కూడా పక్కనే ఉంటుంది నిద్రా నిద్రలో ఆనందం పక్కనే అజ్ఞానం ఉంటుంది కాబట్టి దాన్ని ఆనందమయ కోశానికి దృష్టాంతంగా చెప్పారు కాబట్టి నిద్రానందము అనగా అజ్ఞాన ఆనందమయ కోశము ఇవి ఐదు అంశములు కలవు ఇవి ఐదు తత్వములు ఫైవ్ ఎలిమెంట్స్ ఈ ఐదు తత్వములలో దేహము ఆత్మని మేము అనుకుందామంటే నువ్వు కాదంటివి నీ మాట సేకి తలకాయ రూపేమో ప్రాణము కాదంటవి మనస్సు కాదంటేవి కొని కర్త భోక్త అయినా అట్టబెడతామంటే కర్త కూడా కాదంటివి కనీసం సాంఖ్యులు సాంఖ్యులు భోక్త ఆత్మ అన్నారు ఈ నాలుగో ఆత్మ కాదు భోక్త ఒకటి ఆత్మ అన్నారు కొని అదే నాట్య పెట్టేవా నువ్వు నువ్వు కూడా ఎసరు పెట్టి సో భోక్త కూడా ఆత్మ కాదు మాకు ఈ ఐదే అనుభవానికి వస్తున్నాయి మరి ఏది మరొకటి అనుభవానికి రానేటం లేదు అన్యహాపు మరొక తత్వమైతే కచ్చిత ఏది కూడా నా అనుభూయతే అనుభవమునకు వచ్చుటలేదు అంటే మీరేం చేయాలి ఇప్పుడు ఆత్మ ఈ ఐదింటిలో ఏదో ఒకటి అని మోడిఫై చేయాల్సి ఉంటుంది లేదా ఆత్మ అనేది లేనే లేదు అని చెప్పాల్సి ఉంటుంది మళ్ళీ అర్థం చెప్తాం నను మరైతే దేహం ఉపక్రమ్య దేహముతో మొదలుపెట్టి నిద్రానందాంత వస్తు నిద్రాందము అనే ఆనందమయ కోశముతో అంతమయ్యే తత్వముల ఎందు ఆత్మత్వం ఆత్మయ్య ఉండ మా భూత్ లేకుండుగాక తూ కాని అన్య ఇతరము కశ్చిత్ ఏకత్వమైనను నా అనుభూయతే అనుభవములకు వచ్చుక లేదు ఇది పూర్వపక్షం ఇది సిద్ధాంతం కాదు ఇది పూర్వపక్షం ఇప్పుడు సిద్ధాంతం ాం నిద్రాదయ అనుభూయంతేతర తాతేభూయే యే నం కో నివారీకు ఈ శ్లోకమర్థమైతే నీకు వేదాంతం తెలిసింది ఈ శ్లోకాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవడంలో మీకు ఇబ్బంది కనుక ఎదురైతే మీరు ఇంకా వేదాంతంలో కచ్చాయే కానీ పక్కా కాదు కచ్చా పక్కా ఉన్నారా పెద్ద నాకు కచ్చ అంటే పక్షి ఇప్పుడు గారి నూనెలో వేయిస్తారు ఆ వేయించినప్పుడు కంగారు కంగారుగా నూనెలో వేయండి పక్కన పెట్టారనుకోండి ఆ గారి లోపల ఏముంటుంది పక్షి అంటే తినడానికి ఏమి చేయడానికి అలాగే ఈ వేదాంతి కూడా పచ్చి దీంట్లో మహారాష్ట్రలో ఈ సాధన సంతల కథలు చెప్తారుభ కుంభారకాయన భక్తులు ఉండేవాడు కొండరీకుడు ఇలాంటి ఈ కథ వెళ్ళారు ఓ కొమరివాడు భక్తులు ఉంటాడు కుంభారణంలో పేరు ఘోరా ఘోరాకుంభ ఘోరా కుంభ భక్తులు కుండరీక సో ఇలాంటి భక్తులు ఈ భక్తులు సమావేశం అవుతారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ సమావేశం అవుతారు అయితే ఈ గోడా కుంభం ఏం చేస్తారంటే ఈ కుండల్ని కొట్టేటువంటి కట్టి ఒకటి ఆ కట్టి చేత కొట్టుకుని ఆ భక్తులు ప్రతి వాడి తల మీద ఎలా ఎలా కొట్టి ఆ కుండ పచ్చకుండా లేకపోతే కాలిన కుండా పరీక్ష తీరంగా పెడతారు అంటే ఏమిటండి ఇలా పొత్తి పరీక్ష చేస్తే ఇలా చేస్తుంది అది తెలుస్తుంది అంట ఏమిటి పచ్చి కొండ అంటే ఏమిటి కాలిన కొండ అంటే ఏమిటి అంటే ఆ భక్తి పక్వము కాకపోతే వాడు పైకి భక్తులు వేషం అంతా కట్టుబొట్టు చుట్టూ బాగానే లోపల భక్తి ఇంత పచ్చి పచ్చి కాబట్టి మీకు వేదాంతం కేసీ ఆదేశం వేదాంతం అంత కఠినమైనది అది అంత కిటుండి కఠినమంటే కిటుకు కిటుకు కిటుకన్నది ఎలా ఉంటుంది చాలా సూక్ష్మంగా ఉంటుంది అంత తేలిక అదే అంత కష్టం అదే అదే దీన్ని తెలుగులో సామె బేగము అంటారు బేగము బేగము అంటే తాళాన్ని తీసేటువంటి తాళం ఆ తాళం ఎంత ఉంటుందండి ఒకసారి అంటుంది ప్రసాదము చాలా పెద్దది దానికి వేసిన తాళం కూడా ఇంత తాళం వేశారు కానీ దాన్ని తీసి వేగం అంత ఉండదు అది ఇంత వేగం తో ఉంటుంది ఆ వేగాన్ని దాంట్లో పెట్టి ఇలా తెచ్చితే మీరు ప్రసాదంలో ప్రవేశించవచ్చు లేకపోతే మీరు దారి తప్పి ఇక్కడ అక్కడ భటక్రహేసే అంటారు ఇక్కడ అక్కడ తప్పి తిరుగుతూ ఉంటారు సంవత్సరాలు మనకు కనబడతారు కొంతమంది తీర్థయాత్రలను తిరుగుతూ ఉంటారు ఇరవై మూడు సార్లు వెళ్ళొచ్చు నేను ఒకసారి మానసరోవరు వెళ్ళా వెళ్ళొచ్చుకుంటే ఇంకొక ఆయన అడిగాడు మళ్ళీ ఏడాది కూడా రావాలండి స్వామీజీ గారు నేను ఎటువంటి దూడీ విజయం ఎక్కువ నా ప్రాణానికి నేను ఇంకా మళ్ళీ ఏడాది రానయ్యి నీకు ఒప్పుకుంద వెళ్ళు నేను ఏదో కైలాసు కులాలు వదుకున్నాను వెళ్ళాను నేను వచ్చిన వెంటనే ఇంకా శ్రీవాస్ వర్గం శ్రీలస్పూర్కి వెళ్తే స్వామీజీ అప్పటికే రాత్రి పదైపోయింది ఇంకా నేను కలవచ్చలేదు స్వామిజీ అని అనుకున్నా అంటే ఆయన కొబ్బరి పెట్టాను ఇంకా ఆయన నిద్రపట్టలేదు కొబ్బరి పెట్టాను వెళ్ళాను ఇవ్వ నువ్వు కైలాసు అంటే ఎవరో అప్పుడే మెసేజ్ ఇచ్చేసారు ఆయనకి తెలిసిపోయింది వెరీ గుడ్ అని సో వాటెవర్ అంద సో అదొక కైలాసు మూడు సార్లు వెళ్ళొచ్చాం ఐదు సార్లు వెళ్ళొచ్చాం ఏమైనట్టు కాబట్టి మొదటిసారి రెండోసారి వెళ్ళాల్సిన అవసరం మీకు కలిగిందంటే అర్థం ఏంటి ఈ మీగెట్టు గో ఏ సెకండ్ టైం అంటే తిరుపతి ఈ వెళ్తున్నాడు అండ్ లాస్ట్ అంటే లాస్ట్ ఇయర్ వెళ్ళామని ఏడానికి అంటే అర్థం లాస్ట్ వెళ్ళిన దాంట్లో మీకు దర్శనం అనేది సరిగ్గా వర్కౌట్ కాలేదని అందుకోసమే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది కదా ఎందుకంటే దర్శనం అనేది సతుల వన్ టైం ఒకసారి ఈశ్వర దర్శనం అయిందంటే మీరు కృతార్థం ఎప్పుడుతారు ఇంకా ఈశ్వరుని అన్వేషణ కంస్టమేనండి సీతాదేవి అని హనుమంతుడు ఎన్నిసార్లు వెతుకుతాడు ఒకేసారి వెతుకుతాడు ఆవిడ దర్శనం అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకోసారి సీతాదేవి దర్శనం చేస్తాను మూడవసారి సీతాదేవి ఏముండవు ఇంకా ఆవిడ దర్శనం అయిందంటే ఓవర్ ది జాబీస్గా సో అంటే అర్థం దర్శనం కాలేదు అని అర్థం మళ్ళీ ఏడాది వెళుతున్నాడు అంటే అసలైన దర్శనము కాలేదు అని అంటో గౌన దర్శనం గౌన దర్శనం అంటే అక్కడ వీళ్ళు అలంకారం అది చేసి పెడతారు అలంకారం చేసేస్తారు అవి మీకేమీ కనపడినవరు ముక్కు కనపడినవరు కళ్ళు ముక్కు కళ్ళు కనపడకుండా నామాలు పెట్టేస్తారు కదా పెద్దగా కళ్ళల్లోకి నామాలు సగం కళ్ళ సగం కళ్ళు నామంలోకి పోతాయి ఆ నామానికి కొమ్ము ఉంటుంది అది ముక్కుని ముంగేస్తుంది ఆ కొమ్ము ఉక్కు మిగలలేదు కళ్ళు మిగలలేదు ఇంకా తల మిగలకుండా కిరీటమును పసుపు పంచి చుట్టేసేట్టు తల మిగలలేదు చేతులు మిగలకుండా గజమాలలు పుష్పాలు వేసేసేట్టు చేతులు మిగలలేదు ఏమీ మిగలలేదు వెంకటేశ్వర స్వామి భుజాలకి ఏదో సర్పం ఉందని ఏదో చెప్తారు ఎవరు అసలు అదంతా కవరు చేసి పెట్టేస్తారు ఏమీ మిగలలేదు వాళ్ళు చేసిన అలంకారం అంటే వీళ్ళు ఇప్పుడు మానవులు కల్పించినటువంటి అలంకారాన్ని పట్టు వస్త్రాలని అలం ఇవి చూసేసో చేశాడని అర్థం దర్ ఈస్ ది దర్శన వెరీ అమేజింగ్ థింగ్ ఇట్ ఈ సో భటక్రహేహ ఇలా తిరిగి అడుగుతూ ఉంటాను ఎందుకని ఆ కిటుకు పట్టుకోలేనుకో ఆ కిటికీ ఏమిటో చెప్పచ్చు కదా ఏదో చెప్పాను నేను సో ఇప్పుడు దాన్ని నేను మీకు చెప్తున్నానండి దేహము అనుభవానికి వస్తోంది ఆత్మ కాదు కొట్టి పారేశం ఈ అనుభవానికి వచ్చి ఐదు ఉంటే ఐదు ఉంటే కొట్టి పారేశం ఇంకేం మిగలలేదు అని కదా పరోపక్షం దేని వల్ల అనుభవానికి ఐదు వచ్చేయో అది ఒకటి ఉందనే సంగతి అంటే మరి అది అనుభవానికి రా అనుభవానికి వస్తుంది అది అనుభవానికి రాదు దానివల్ల ఇవన్నీ అనుభవానికి వచ్చాయి తప్ప ఇప్పుడు నిధిలో దీపం వేశారు దీపం వేస్తే అక్కడ ఐదు వస్తువులు కనపడ్డాయి అరే ఈ ఐదు వస్తువులు మనకు అక్కర్లేదు తీసేయనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తీసేశారు ఇంకేముందిరా నిధులు అంటే ఏమీ లేదని చెప్పాడు అసలు అంత అంతకుముందు ఐదు ఉన్నాయని ఆ ఐదుంటిని తీసేసి ఇప్పుడు ఏమీ లేదని దేనివల్ల తెలిసిందో అది ఉందంటవా లేదంటావా మరి అయితే అది నాకు కనపడదే అంటే ఎలా కనపడుతుందంటే అటు కుర్చి ఘటము విరిగిపోయిన బాల అవి కనపడినట్టుగా అది కూడా కనపడాలి అది ఎలా కనపడుతుంది అంటే వీడి ఎక్స్పెక్టేషన్ తప్పు అంటే నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను దేహము అనుభవానికి వచ్చింది కాబట్టి కొట్టుకోవాలి ఏది అనుభవానికి వస్తే దాన్ని కొట్టేస్తూ ఉండాలి అది ఆత్మ కాదని దేహాన్ని కొట్టేశాను రెడీగా కూర్చున్నాను మళ్ళీ నేను నేను ఉన్నాను ప్రాణము కొట్టేసే నేను ఉన్నాను మనస్సు దానికి కూడా టికి ఆఫ్ ఇంకా నేను ఉన్నాను బుద్ధి టికాఫ్ నేను ఉన్నాను భో భోక్త టికాఫ్ నేను ఉన్నాను ఇంకేమీ ఇంకేమీ అనుభవానికి రావట్లేదు కాబట్టి ఏదీ లేదు నా ఇలాంటి వాటి చూసే అప్పుడు ఏమని చెప్పాలి నేను ఉన్నాను తర్వాత ఇంకో రహస్యం ఉన్నది మీకు ఎప్పుడైతే జ్ఞేయము అంటే తెలియబడేది అంటే అనుభవము నాకు వచ్చేది అదే కదా తెలియబడేది జ్ఞేయము ఎప్పుడైతే జ్ఞేయాలన్నీ టికాఫ్ చేసేసారో జ్ఞాత కూడా టికాఫ్ అయిపోతాడు జ్ఞేయాలు జ్ఞాత కూడా ఉండడం మరి జ్ఞాత లేకపోతే జ్ఞేయము లేకపోతే ఇంకేముంది ఏది ఉందో అది ఉంది ఏది ఉందో అది ఉంది ఏది ఉందో చెప్పలేదు ఏది ఉందో ఎలా చెప్పగలరు ఆ ఉన్నదానియందు జ్ఞేయము జ్ఞాత అనుభవానికి వచ్చినప్పుడు ఇదిగో జ్ఞేయము ఉన్నది ఇదిగో జ్ఞాతగలదు అని చెప్పగలుగుతారు మీరు జ్ఞేయమును జ్ఞాతను తిరస్కరిస్తే ఏది ఉందో అది ఉంది అది అనుభవానికి వచ్చేది కాదు దానీయంలో అనుభవాలు కలుగుతాయి తప్ప అది తనంత తానుగా అనుభవానికి రాదు కాబట్టి ఆత్మ అనుభవానికి వచ్చేది కాదు అది అనుభూతి స్వరూపము అనుభూతి స్వరూపమే తప్ప అనుభవానికి రాదు అనుభవానికి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ని తిప్పుతుంది ఫ్యాన్ లేదు దీపాన్ని వెలిగిస్తుంది దీపం లేదు కూల్ చేస్తుంది ఫ్రిడ్జ్ లేదు వెయి చేస్తుంది హీటర్ లేదు మరి ఇప్పుడు ఏం చేస్తుంది ఏమీ చేయదు అయితే లేదు ఉంది ఉంది మరి ఉంటే ఏం చేస్తుంది అది సమంతదానం ఏది చేయదు ఏదో చేస్తే కానీ మరి ఉందని తెలియదు కదా అంటే అన్నింటినీ చే అన్నింటినీ తిప్పుతున్నది తాను స్వయంగా ఏది చేయకుండా ఏది ఉందో అదే ఎలక్ట్రిసిటీ అని మీరు తెలుసుకోవాలి దాన్ని ఆ విధంగా తెలుసుకోవాలి అట్ యూజ్ హౌ యూ అండర్స్టాండ్ ఇట్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ విషయం కూడా తెలుసుకోవడం ఇక్కడ ఏమిటి అనుభూతి స్వరూపుడై ఉండుటలే అనుభవానికి వచ్చేది ఏది లేదు అంటే అర్థం లేదు తెలుసునండి డోంట్ ఈవెన్ వెయిట్ టు నో ఇట్ Don't even wait to experience it. Suppose you experience Atma, then the Atma is the Atma. If you don't understand the Atma, then you will understand the Atma. So, even jinyasa has to drop off. Jyatumiccha. Then jyatumiccha is the Jyatumiccha. Jyatumiccha is the Jyatumiccha. Jyatumiccha is the Jyatumiccha. Dehamo tick off. Ranamo tick off. Manaha tick off. కర్త టిక్ ఆఫ్ భోక్త టిక్ ఆఫ్ కేమండి ఈ ఐదింటిని టిక్ ఆఫ్ చేయటానికి ఏం ఉపయోగపడింది జిజ్ఞాస్ ఉపయోగపడింది నౌ లెట్ జిజ్ఞాస లేకపోతే మీరు ఆ పెట్టుకుంటే ఐదింటిని పక్కన పెట్టే ఇప్పుడు కోసం ఎదురు ఆ ఆ రోజు ఏదైనా పట్టుకొచ్చినా అది అనాత్మ అవుతుంది తప్ప ఆత్మ ఎందుకు అవుతుంది కాబట్టి ఈవెండి జిజ్ఞాస డ్రాప్సా ఇది నేను అమ్మ మహర్షి ఏమన్నానంటే తగలబెట్టే కార్యక్రమం ఉంటుంది ఏమన్నా అది అది దృష్టాంతంగా చెప్తారు ఎందుకు దృష్టాంతంగా చెప్తారంటే ఓ శవం తగలబెట్టడం వంటిదే ఈ కార్యక్రమం దేహము అంటే ఉంది శవమే అయిందిగా ఆత్మ కాదు అంటే దాని శవమే అయింది కాబట్టి ఈ శవాన్ని ఈ శవం ఎక్కడ మొదలైంది దేహంతో మొదలుపెట్టి ఆనందమయ్య కోసాక పోయింది శవం అని అంటే అనాత్మ కాబట్టి ఈ శవాన్ని తగలబెట్టాలి ఏంతో తగలబెట్టాలి జిజ్ఞాస అనే కట్టెతో తగలబెట్టాలి కట్టెల మీద పెట్టి జిజ్ఞాసతో అలా పొడిచి పొడిచి పొడిచి కట్టెలని పొడుస్తూ ఉంటారు శవం తగలబడదు ఆఖరణ ఏం చేస్తారు ఈ జిజ్ఞాస అనే కట్టిని కూడా ఆ మంత్రంలో పారేసి ఇక్కడ వస్తాం ఇంకేం మీరు అర్థం అంటే అర్థంగా తెలుసునండి యు హ్యావ్ టు బికమ్ బ్లాంక్ మీరు బ్లాంక్ అయిపోవాలి బ్లాంక్ అయిపోతే దట్ బ్లాంక్నెస్ ఈజ్ టి వాట్ ఈజ్ యాజ్ బ్లాంక్నెస్ దట్ ఈస్ టి అంటే ఆత్మస్వరూపుడుగా ఉండడమే తప్ప ఆత్మానుభవానికి రావాలి అనే మాటే లేదు ఆత్మ తెలియబడేది కాదు ఆత్మ ఆత్మజ్ఞానం అంటే అదే ఆత్మజ్ఞానం ఇప్పుడు నేను చెప్పిందే ఆత్మజ్ఞా మళ్ళీ చెప్పండి అంతే నది సముద్రాన్ని కౌగులించుకోవడానికి వెళ్ళి ఏమైంది లేకుండా అయిపోయింది లేకుండా అయిపోయిందంటే వినాశం పొందేసిందా కాదు సముద్రమే అయిపోయింది సముద్రం అయిపోవడం అంటే ఏమిటి అంటే తనకున్న పరిచ్ఛేద రూపాన్ని నామాన్ని విడిచిపెట్టేసింది అంటే ముందుగాక గంగా అని పేరు గంగా హద్దులు ఇప్పుడు చైతన్యాన్ని చైతన్యానికి హద్దులు లేవు అది సర్వవ్యాపకము అప్పుడు ఏం చేశారంటే ఒకడు ఏం చేశారంటే రెండు ఒడ్లు రెండు తీరములను అలా అలా తోసుకొచ్చి పెట్టాడు అంటే ఇప్పుడు ఆ రెండు తీరముల మధ్యన ఆ చైతన్యం ప్రవహిస్తాం అదే దేహాధిక మీరు అలా వెచ్చలవిడిగా హద్దులు లేకుండా ప్రవహించే నీటికి రెండు ఒడ్లని పెట్టేసినట్టుగా ఈ దేహాభిమానము అనే ఒడ్లని పెట్టేస్తే ఆ మధ్యలో పడి ప్రవహిస్తోంది తప్ప స్వతహాగా దానికి అటు హద్దులు లేవు అలాగే ఈ గంగానది కూడా అటువంటిది వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది సముద్రంలో కలిసిపోయి సముద్ర రూపంగా ఉంటుంది తప్ప మరి ఏ రకంగానూ అనుభవానికి కాదు ఈ శ్లోకం చెప్పాను ాం మిత్రదయ అనుభూయన్తర తప్ప అనుభూయే యేన అదిసత్యం అర్థమేత ఐదు కోశముల కంటే మరేది అనుభవమునకు ఉచ్చుటలేదు అనే మాట సత్ నిద్రాదయ నిద్రాముదలైనవి అనగా ఆనందమయము కర్త మనస్సు ప్రాణము దేహము అని రివర్స్ ఆర్డర్లు చెప్పాం ఇవన్నీ సర్వే ఈ అన్నీ అనుభూయంతే అనుభవమునకు వచ్చుతున్నది ఇతర కంటే విలక్షణమైన ఆత్మ అయితే నా అనుభవమునకు వచ్చుటలేదు కరెక్ట్ తప్ప సందేహం లేదు తథాపి అయినప్పటికీ ఏ నా ఏ ఆత్మ కారణముగా ఐదు కోశములు అనుభూయంతే అనుభవమునకు వస్తున్నాయో తమ్ ఆత్మను కహా ఎవడు నివారయేత్ త్రోసిపుచ్చగలను అంటే దాన్ని త్రోసిపుట సంభవమే కాదు బాధం నిద్రాదే అనుభూయంతే నేతర తాప్యేకేనుభూయన్యత తం కో నివారేమదం ఓం శాంతిశాంతిశాంతి